అందరికీ ప్రయజన మీరు ఒక మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని నామానికి మమ్మ కలుగుని గాక శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రయోజిస్తారు ప్రిజన్వా సిస్టర్ ప్రేజ్ సిస్టర్ ప్రార్థన చేసుకొని ప్రార్థనతో మీటింగ్ ని స్టార్ట్ చేసుకుందాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడ నీ ఘనమైన ఉన్నతమైన నామంకు ప్రభా నీకే నీ ఘనమైన నామానికి వందనాలుస్తూ తెలుస్తోత్రాలయన దయగల తండ్రి ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపల మమ్మల్ని భాద్రపరిచినాయన కాచిన విధానం కొరకే నీకు వందనాలుస్తూ తెలుస్తోత్రాలయన పరలోకపు తండ్రి పరిశుద్ధుడ నీకే స్థుతి స్తోత్రాలనైనా మా జీవితంలో ప్రభా ఎన్నో మేళ్ళు ఎన్నో ఉపకారాలు చేసిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా దయగల మా తండ్రి నీకే వందనాల నాయన ఎసు ప్రభా రావాల్సిన బిడలందరినీ నాయనా తొందరగా జాయిన్ అవటంకు నీ కృప దాయిచ్చేయండి ప్రభా ఎస నీకే వందనాలు నాయనా ఇంకా ప్రభా పంధకాల్లో ఉన్న బిడలకు విడుదల దాయిచ్చేయండి నాయన తాతని చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచ్చేయండి అయ్యా తండ్రి వాక్యం విని వారందరికీ మార్మోన్స్ దయచేయండి ప్రభా పరిశుద్ధుడాయన నీకే వందనాలు ప్రభా ఈ లోకంకు ప్రభా వెలుగుగా పెట్టి ఉన్నారు ప్రభా నీకే వందనాలు నాయనా ఎసు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రభ నీకేస్తూ తెలుస్తూ తరాల నాయన ఇంకా మారని జీవితాలు ఎందరో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మారే కృప దచ్చేయండి నాయన వాక్యం వినే తండ్రి జీవితాలు మార్చుకునే కృపద ఇచ్చేయండి నాయన పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా జీవాధిపతి అయిన తండ్రి నీకే వందనాలు ప్రభా నువ్వు మా కొరకు లోకానికి వచ్చి ప్రభా మీ జీవాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన ఆ జీ నిత్య జీవంలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలా ఆ నిత్య రాజ్యంలో ప్రభా స్వతంత్రించుకోవాలా ప్రభా అలాంటి కృపద ఇచ్చేయండి ప్రభా పాటల ద్వారా మీరు మైమ పొందండి నాయన పరిశుద్ధడానికే వందనాలు అయ్యా ప్రభా ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా తొలగించండి ఎస్యానికే వందనాలు తండ్రి నువ్వే సహాయం చేసి ప్రవా ఈ ఆరాధన ప్రార్థన అంతట్లో ప్రభా వాక్యంలో అంతట్లో మీరుండి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ ఆ భోజన పంపిలో అభిషేకం చేసింది అత్తరతో ఎస్ అయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో ఎస్ అయ్యను కన్నీటితో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన ఆ భోజన పంక్తిలో ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను సింహాలను లను మూసింది వాక్యం దాని ఇల్లు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం సింహాలనోలను మూసింది వాక్యం దాని ఇల్లు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం అల్లేలుయా అల్లేలుయా ఆహా అల్లేలుయా ఆరాధనా ఆరాధనా ఆత్మీయ ఆరాధనా అల్లేలుయా అల్లేలుయా ఆహా లేలుయా ఆరాధనా ఆరాధనా ఆత్మీయ ఆరాధనా ఆ భోజన పంక్తిలో సీమును ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను ఏ బీజు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం ఏరు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం ఏ బీజు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం ఏ ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం హల్లేలుయా అల్లేలుయా ెలుయా ఆరాధనా ఆరాధనా ఆత్మీయారాధనా అల్లేలుయా అల్లేలుయా ఆహెలుయా ఆరాధనా అరాధనా ఆత్మీయారాధనా ఆ భోజన పంక్తిలో సీమును ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను కన్నీటితో పాదాలు కడిగింది తన కురలతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు కడిగింది తన కురలతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసనా ఆరాధనా ఆరాధనా ఆత్మీయ ఆరాధన సువాసనా సువాసన ఇల్లంత సువాసనా ఆరాధనా ఆరాధన ఆత్మీయారాధనా ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను అనలియ ప్రేసిరాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ కదా సిస్టర్ దేవిని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమా ఘనత ప్రభావాలు అర్పిస్తుంటున్నాను మరి దేవుడు మనకిచ్చిన ఈ రోజును బట్టి మనం ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా మనము ఉండాలని దేవి నామంలో మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే మనుషులకు నచ్చినట్టు మనం ఉండడానికి వీళ్ళే దేవునికి నచ్చినట్టు మాత్రమే ఈ లోకంలో జీవించాలా మనం ఆయన నామాన్ని గణపరచాలి మహిమపరచాలి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు ఎల్లప్పుడూ చెల్లించే ఉండాలని దేవిని చిత్తమైనది అది మనుషులకు కాదు అందుకని మరి ఒక వ్యక్తి విషయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన దేవిని స్థుతిస్తున్నట్టు చూస్తూ ఉన్నాము మరి ఆయన ఆయన చేసిన కార్యాలను మరి వర్ణిస్తూ మరి భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏమంటున్నాడంటే మరి మనము ప్రార్థన పూర్వకముగా మనం ఈ ప్రార్థన పూర్వకముగా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం వాక్యం దేవుడు మాట్లాడేలాగన మనము ఆయనకు ప్రార్థించి వాక్యాన్ని మనము విందాము స్తోత్రములు ప్రేమగలతాన్ని పరిశుద్ధుడా మీ పరిశుద్ధ గణమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన సర్వశక్తి నామానికి యేసు క్రీస్తు నామంలో కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయినా మరి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ఘనత ప్రభావాలు అర్పిస్తుంటున్నాం రక్షకుడా రాజా కాపరి మా విమోచకుడా నయనామంలో సజీవు లెక్కలు వంచిన కృతజ్ఞతలు అర్పిస్తూ ఆయా మరి వాక్యంతో మాతో మాట్లాడండి మా హృదయాలను సరిచేయండి ఒకవేళ ప్రభు మీకు మేము అనుకూలంగా లేకపోతే మా హృదయాలను మార్చుకొని ప్రభవాయుల కాలంలో స్తుతించి నాయనా నయనానికి లోబడి ఆజ్ఞలు మేము అయిపోయిన వారిగా ఉండటం సహాయం అనుగ్రహించమని ఈ నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ ఇక్కడ మరి ఈ విషయాలను మనం గ్రహిస్తే దేవుడు మరి ఎందుకంటే పెంట కుప్పడి మీద నుండి ఆయన బీదలను పైకెత్తువాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారముగా మరి ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడలా ఆయన కృప నిరంతరము నిలుస్తుందట అందుకని మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మనకు ఇచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృత కృతజ్ఞతార్పణలు మనం చెల్లించేవారిగా ఉండాలి ఎందుకంటే ఆయనకు ఇచ్చుటలో ఏమాత్రం మనము మరి ఏను కాడడానికి లేదు కాబట్టి మనం గ్రహించుకోవాల దేవుడు సమస్తమును కలగజేవాడు సమస్తమును ఇచ్చువాడు ఆయనే కాబట్టి ఈ లోకంలో మన ఏదైనా ఉందా ఉంటే ఏంది అది మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మనం భూమి వచ్చినప్పుడు దేన్ని కూడా తీసుకొని రాలేదు కానీ మరి ఆయనది కదా మరి నీకు బలము శక్తి ఇస్తేనే నువ్వు కష్టపడి మరి నువ్వు డబ్బు సంపాదిస్తుండొచ్చు కానీ మరి పోయేటప్పుడు మాత్రము తీసుకోవడానికి వీళ్ళే నువ్వు కష్టము చేసి చెబుటి సంపాదించినా అది తినకుండా వేరే వాళ్ళకి విడిచిపెట్టుకోవాల్సింది అది ఎవరైనా గమనించాలి ఎందుకంటే ఆ విధంగానే మనము దాచ పెట్టుకున్న సొమ్ము కూడా అలాగే అవుతుంది కాబట్టి మనము దేవునికి ఇచ్చే వారిగా లేకపోతే ఆయనకు మహిమ కలిగే విధంగా మనం లేకపోతే ఆ విధంగానే మరి దేవుడు చేయగలడు సమర్థుడు అందుకనే ఇక్కడ ఒక వ్యక్తి ఆయన విషయంలో మాట్లాడుతున్నాడు దినవృత్తాంతములు మొదటి గ్రంథములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏమంటున్నాడంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథములు ఇరవై తొమ్మిది పద్నాలుగులో ఏమంటున్నాడంటే మనము పదమూడు నుంచి చూస్తే ఈ విధంగా మాట్లాడుతున్నాడు మా దేవ మేము నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నాము ఏం చెల్లిస్తున్నాడు మా మేము నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నామని ఇక్కడ మరి దావీదు ఆ విధంగా సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం ఆయన ఏం చెల్లిస్తున్నారంట కృతజ్ఞతా స్థుతులు కృతజ్ఞత మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము ప్రభావము నీ నామమును కొనియాడుతున్నాము మరి అంత ఆ యొక్క వాళ్ళు ఆ విధానాన్ని విరిగిరు కాబట్టి వాళ్ళు ఆ యొక్క ప్రజెన్స్ అనుభవించిడు కాబట్టి ఆ అనుభవంతో మాట్లాడుతున్న మాటలు ఇవి అంటున్నాడు మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము నీ ప్రభావము నామమును కొనియాడుతున్నాము అంటు ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు నీ నామమును మేము కొనియాడుతున్నామని ఇక్కడ మరి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ఈ ప్రకారము అంటుండు అయితే ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా చూడండి మనస్పూర్వకముగానంట ఇచ్చు సామర్థ్యము మా కొండుటకు నేను ఏ వాడను అంటుండు ఎంత తగ్గించుకుంటుండు ఒక ఉండి ఆయన చేతిలో సమస్తము ధనధాన్యాలు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క జంతువు ఆయన ఆ దినంలో ఉన్నా కానీ ఆయన ఏమంటున్నాడంటే ఆ ఇష్టపూర్వకంగానట మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము సామర్థ్యము మన కుండ్రుటకు నేను ఎంత మాత్రపు వాడను నేను ఎంత మాత్రపు వాడను అంటున్నాడు నా జనులు ఎంత మాత్రపు వారు వాళ్ళ జనుల గురించి వాళ్ళ గురించి దేవుని ఎదుట తగ్గించుకొని నేను ఎంత మాత్రపు వాడను మేమెంత మాత్రపు అంటున్నాడు ఆయన చూడండి మరి ఆ జీవితాలను ఆ విధంగా తగ్గించుకొని మరి మేమెంతటి వారము ప్రభువా అని అంటున్నాడు సమస్తమును నీ కలిగెను చూడండి సమస్తము ఆయన ఆది సంభూతుడై ఉండి సమస్తమును కలిగజేసిన దేవుడు కాబట్టి ఆయనను ఆ విధంగా మరి దేవుడు దేవునితో మాట్లాడుతున్నాడు దావి దా ఏమనంటే సమస్తము నీ వలనే కలిగను కదా నీ సాంపత్యములో కొంత మీకు ఇచ్చి అంటే సమస్తము ఆయన వలనే కలిగింది కాబట్టి సమస్తము మరి నీ వలనే కలిగింది కాబట్టి నీ వలనే కలిగను కదా నీ సాంపత్యమే అది నువ్వు ఇచ్చిన బలం శక్తితో మేము సంపాదించిన ఆ సొమ్ములో కొంత మేము మీకు నీకు మేము నీకు ఉన్నాము అది ఎవరిదంట ఆ సాంపద్యము నీ సాంపద్యము అంటున్నావు ఇది మా సాంపద్యములకి వెళ్ళి మీకు ఇస్తున్నాను అనట్లేదు ఆయన నీ మీ నీ సాంపద్యములో కొంత మేము మీకు ఇచ్చి ఉన్నాము అంటున్నారు మా పితరుల దినముల వలే నే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము అంటుంది చూడండి మనము దేవుని విషయంలో అతిథులము పరదేశులమయ్యే ఉన్నాము ఎందుకంటే ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు అని ఇక్కడ గుర్తు చేయబడుతుంది అందుకనే మనము ఇక్కడ పర్మనెంట్ ప్లేస్ కాదు అందుకనే అంటుంది నీ సాంప్రత్యములో కొంత మేము మీకు ఇచ్చి ఉన్నాము మా పితరుల వల్లే మా పితరులందరి వల్లే మేము మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము మా భూనివాస కాలము ఎంత స్థిరము అంటుండు భూనివాస కాలం అంట నీడ స్థిరము స్థిరముగా ఉండు కొడును లేడు ఈ భూమి పైన స్థిరముగా పుట్టింది వదులుకొని భూమి అంతమయ్యేంత వరకు ఎవడు స్థిరముగా ఉండడు అందుకని మరి ఆ దేవిని గణపరుస్తూ ఆయన సాంపద్యములో నీ సాంప్రద్యమే నాయన నువ్విచ్చిన సొమ్మే ప్రభువ నువ్విచ్చిన జ్ఞానంతోనే మేము కష్టపడి ఆ సాంపద్యములో నీ సాంపత్యంలో నుంచి మీకు మరి మీకు ఇచ్చి మా సొత్తు కాదని రూఢిపరుస్తున్నాడు ఆ యొక్క దావే అయితే మరి మనమంట ఆయన సన్నిధులనట అతిథులుగా ఉన్నామంట పరదేశులమై ఉన్నామని అంటున్నాడు ఆయన మరి మనము ఏ విధంగా ఉండాల దేవుళ్ళు స్థిరముగా ఉండువాడు ఒకడునూ లేడు అని మరి దావీదు మాట్లాడుతున్నాడు మా దేవ పదహార వచనంలో మా దేవ యహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తువు ఈ ఈ సమస్త ఈ సమస్ సమస్త సముదాయమును నీ వలన కలిగినదే ఆయన వలనే కలిగిందంట అంతయు నీదై ఉన్నది మాది లేదు అంత నీదై ఉన్నది నా దేవా నీవు హృదయములను హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులై అందు ఇష్టపడుతున్నావని నేను అరుగుతున్నాం చూడండి హృదయం యదార్థంగా ఉంటే మనము ఆయన విషయంలోని మనము చూడగలం ఆయన విషయంలో మనము పొందుకోగలము కనుక మరి ఆయన అదే అంటున్నాడు ఇరవై అధ్యాయం అంతా మరి ఆయన దాబీదు దేవిని గనపరుస్తున్నాడు కాబట్టి మనము గ్రహించుకోవాలా అందుకని ఈ పద్నాలుగవ విషయంలో అదే విషయం మాట్లాడుతూ ఎందుకంటే ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కుండుట ఎంత మాత్రము నేను ఎంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వలనే కలిగను నీ సాంప్రద్యములో కొంత మేము నీకు అని దేవిని బతిమాలు మనము ఆ విధంగా మరి ఇచ్చుట ఏమో గాని బతిమాలట ఏమో కాని ఇచ్చుట కూడా లేదు కాబట్టి మనము దేవునికి ఇచ్చేవారిగా ఉన్నామా మన మనము మనుషుడు ఏది విత్తితే అదే పంటకు వస్తాడు కాబట్టి మనము దేవుని విషయంలో విత్తేవారిగా ఉండాలి మరి మనము పంట పోయాలంటే ఏ పంట విత్తితే మనిషి అదే పంటకు వస్తాడు మనము విత్తాల మొదట విత్తి ఆయనను మరి పరిశుద్ధ వాక్యంలో సెలవిస్తూ ఉన్నది అలాగే రెండో సమయాలు ఏడు పద్దెనిమిదిలో రెండు సమయలు ఏడు అధ్యాయము పద్దెనిమిదో వచనములో దావీదు విధంగా మాట్లాడుతున్నాడు దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను నా ప్రభువా యహోవా అంటున్నాడు నా ప్రభువా యహోవా నీ సన్నిధి ఆయన సన్నిధిని కూర్చొని ఈ విధంగా మనం చేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే ఎహోవా ఇంతగా నీవు నన్ను యచ్చించడకు నేను నేను ఎంత మాత్రపు వాడను నేను ఎంతటి వాడను అంటున్నాడు అందుకనే ఈ దావిది కూడా గొర్రెలు కాసుకునేవాడు ఒక పెంట కుప్పండి పైకెత్తువాడు అని మరి వాక్యం సెలవించినట్టు మరి ఆయన గొర్రెలను కాచుకునేవాడిని దేవుడు తీసుకొచ్చి రాజుగా నియమించండి అందుకనే దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు అందుకని ఎహోవా ఇంత ఇంతగా నీవు నన్ను యచ్చించుటకు నేనే పాత్రపు వాడను నేను ఎంతటి వాడను నాకు నా కుటుంబము ఏ పాటిది అని ఆయన తగ్గించుకుంటున్నాడు మరి మనలో తగ్గింపు జీవితం ఉందా ఆయన గనపరిచే విధానాలు మనకు తెలియదు మనల్ని మనం గనపరుచుకోవడం తప్ప మరి లోకంలో మనుషులు హెచ్చించుకోవడం తప్ప దేవుడు దేవిని నామాన్ని గనపరిచే విధంగా మనుషులు కనిపించరు వాళ్ళను కొనియాడిపించుకుంటారు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ సాకచక్యం ద్వారా కానీ దేవిని హెచ్చించే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు అది గ్రహించుకోవాల మనుషులు మనం హెచ్చించడానికి వీల్లేదు మనము మనుషులను యచ్చించడానికి వీళ్ళే కాకపోతే ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నది అన్నాడు అదే పిలిపీలకు రాసిన ఈ విధంగా మాట్లాడుతున్నాడు 2.13 పదమూడు రెండు పదమూడు పిలిపిలకు రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయము పదమూడో వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఎందుకనగా మీరు నిశ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే అంటే మనము సమస్తమును సమకూర్చుకోవడానికి మరి కార్యసిద్ధి కలగజేసుకునడానికి ఆయన దయ సంకల్పము మరి నెరవేర్చటై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే మనం ఏ పని చేసినా సఫలపరచువాడు దేవుడే ఉన్నాడని మనం గ్రహించాం ఇది నా సొంత తెలివితో చేసుకున్న కాబట్టి నా సొంత బలము చేసుకున్న సంపాదించుకున్న కాబట్టి ఇది నాది అని మనము మన మనసులో అతిశయపడుతూ ఉంటారు కానీ ఇక్కడ దావిధా అనట్లేదు అయ్యా నీ సాంపత్యంలో నుండి కొంత మేము మీకు ఇచ్చుస్తున్నాము అంటుండే నీ సాంపత్యంలో నుండి కొంత నీకు ఇచ్చుతున్నాము అంటున్నాడు అలాగే మరి పిలిపిలకు రాసిన పత్రికలో అదే విధంగా అంటున్నాడు ఎందుకంటే ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకు కార్యము మనం సిద్ధింపజేసుకున్నట తన దయ సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేవాడు దేవుడే మనం ఏ పని మొదలుపెట్టినా మనం ప్రార్థన ద్వారా ఆయన అడిగితే ప్రతి పని ఆయన నెరవేర్చుటకు సమర్థుడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు కానీ మరి ఆ విధంగానే దేవుడు మన విషయంలో ఎప్పుడునో మనం అడిగిన దానికి వెనక తీసివాడు కాడు మరి ఆయన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే మనుషుడు యువడు కాడు అంటున్నాడు అయితే పద్నాలుగవశంలో మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు నిరపరాధులను నిష్కలంకులను అనిందులూనై దేవిని కుమారులగ్నట్లు తణుకులను సంశయములను మాని ఏ విధంగా ఉండాలంట సమస్త కార్యములను చేయుడి సమస్త కార్యములేవి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు మనం కనబడుతున్నామా లేదు మనం ఎవరికి జ్యోతుల్లా కనిపిస్తలేం ఎందుకంటే మనల్ని మనం పరీక్షించుకుంటే మనం అట్లాన్నామా అని మనం గ్రహించుకోవాలా అందుకనే అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని మరి పౌలు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో మరి సమస్తమును వ్యర్థమే అని ఒక వ్యక్తి చెబుతూ ఉన్నాడు ప్రసంగి అయిన ప్రసంగి సులమును మరి ఆయన చాలా జ్ఞాని అయినా కూడా ఇదంతా నేను అన్ని చూసిన ఎంతో సంపద్యము నేను సంపాదించుకున్నా రా ఎంతో మందిని ఓడించిన ఎంతో సంపదలను నేను సమకూర్చుకున్నా కులాలు కావాల్సిన తోటలు ఆన నందన వనాలు కట్టించుకున్నా కానీ ఇన్ని సంపాదిన కానీ నేను వేరేవానికి విడిచిపెట్టుకోవాల్సి బాధపడుతున్నా అయినా ఇది అంతా ఏం ఇది విడదము అన్నారు కానీ మరి మనం గ్రహించుకుంటే మరి ఆనాడు మరి ఎబులకి రాసిన పత్రికలో మరి కొంతమంది దేవునికి భయపడిన వారు చాలా మంది ఆయనకు ఇచ్చి శోధించారు దేవునికి ఇచ్చి శోధించారు వారు కానీ అది ఎంత ప్రేమగా ఇచ్చారంటే మనము ఆశ్చర్యపోయేంత విధానముగా వాళ్ళు దేవునికి ఇచ్చినట్లు గ్రహిస్తుంటున్నాం అయితే ఆ ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయంలో ఏడో అధ్యాయం పదారో వచనం చూస్తే ఏమంటున్నాడంటే ఇక్కడ ఇక్కడ అబ్రహాము మరి విశ్వాసాలకు తండ్రి కాబట్టి ఆయన మనకు అందరికీ తండ్రిగా మరి ఉన్నట్లుగా గ్రహిస్తాం ఎందుకంటే మనము ఆ మనస్సు కలిగి ఉన్నామా ఆ రోజుల ఏ యొక్క నిబంధనలు లేని సమయంలో మరి ధర్మశాస్త్రమును దేవుడే రాయించాడు కాబట్టి మరి దేవుడు అనేవాడు ఉన్నాడని ఇక్కడ నిరూపిస్తున్నాడు ఏంటంటే ఈ విధంగా ఎందుకంటే ఈ గోత్రపుల వారిగా అక్కడ ఉన్న విధానాన్ని చూసి ఆ దేశములో ఆ ప్రాంతములో మరి వాళ్ళ సొత్తును ఎత్తుకపోయినప్పుడు ఇక్కడ పదహార వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయం పదహార వచనంలో మిలికి సిదకును పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత నిషిదమై ఉన్నది అంటుడు వేరే యాజకుడు వచ్చి అయితే మిలికి సిదకు విలికి సెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విషిదమై ఉన్నది ఏలయనగా నీవు నిరంతరము విలికి క్రమము చొప్పున యాజకుడు ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడను అయితే ఇక్కడ చూడండి అయితే దేవుడు ఈ విధంగా మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏలయనగా పదో వచనంలో ఏల అనగా మెలికి సేద్ద కథని పితరుణ్ణి అంట లేవి తన గర్భంలోనే ఉన్నాడంట అంటే అప్పుడు మరి ఈ యాజకుడు ఈ సర్వోన్నతుని దేవిని యాజకుడు ఇక్కడున్నాడు ఎక్కడున్నాడు అబ్రహాముతో కలుసుకునే ఉన్నాడు ఎవరితోటి తోటి మరి కలిశాడు ఎవరు ఈ యొక్క రాజు అనే మిలికిసేదకు మరి ఆయనతో కలుసుకొని ఉన్నాడు అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే రెండో వచనంలో ఏడో అధ్యాయము ఎబ్రూల్గా రాసిన పత్రిక రెండో వచనంలో ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించనో ఎవరికి అబ్రహాము అన్నిటిలో పదియవ వంతు ఇచ్చినో ఆ శాలేము రాజును మహోన్నతుడకు దేవినికి యాజకుడునైనా మిలికిసేదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు చూడండి అప్పుడు పదియవ వంతు భయముతో ఇచ్చిండు అబ్రహం దేవునికి ఇయలేదా ఇది బైబుల్ తప్పు కాదు కదా పరిశుద్ధ గ్రంథము మరి అది తప్పు మన మనసులు మన ప్రవర్తనలు మన ఆయనకి ఇచ్చుడంలో మనకి ఎందుకు వెనకాడాలా దేవినికి ఇయ్యడంలో ఎందుకు వెనకాడాలి విశ్వాసులకు ఆయన తండ్రి కాబట్టి మనం విశ్వాసలంగా అవిశ్వాసలం అయితేనే ఇయ్యము విశ్వాసలం అయితే ఇస్తాం మనము ఇప్పుడు దేవుని దగ్గర దగ్గర మనం ఆయన దగ్గర దొంగిల్లుతున్నాం ఆయన సొత్తును ఎవరు ఇస్తున్నారు ఈ నెల కాకపోతే వేరే నెల దేవునికి ఇచ్చేసము దేవునికి ఇవ్వాలా అందుకనే ఇక్కడ మనకు క్లారిటీగా చూపిస్తున్నది ఎవడు కలుసుకొని అతనిని ఎదురు ఆశీర్వదించినో ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదివో వంతు ఇచ్చినో ఆ శాలేము రాజును మహోన్నతుడకు దేవినికి యాజకుడునైనా మిలికి నిరంతరము యాజకుడుగా ఉన్నాడు ఎట్లుండంట యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజని తరువాత సమాధానపు రాజు అనియు అర్థం శాలేము రాజు అని అర్థము ఆయన శాలేము రాజు అంట మరి ఆయన ఆయనకు అబ్రహాము పదియోగవంతు ఇచ్చారు దిశమ భాగము మరి దేవునికి ఇవ్వాలా ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాల రాజులు రాజులు వణుకుతూ ఇచ్చిరు అబ్రహాము కూడా మహాధనవంతుడైనా మరి ఆయనకి ఇవ్వడానికి అవసరం లేదు కానీ ఆయనకి ఇచ్చిండు పది యవ వంతు ఇచ్చిండు దావేది ఇచ్చాడు పది యవ వంతు మనం కూడా ఇవ్వాలా దేవునికి ఆయన సొమ్ము అది ఆయన సాంప అది మనది కాదు ఆయనకి మనం చేసిన కష్టార్జితం కూడా నిలువదు చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటది కాబట్టి మనము దేవికి భయపడి ఆయన సొమ్ము ఆయనకి ఎంతకైనా ఈశుప్రభు స్పష్టంగా చెప్పిండి ఇంతముందు నేను చెప్పిన వాక్యంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను కైసారి కైసరకు దేవిని దేవినికి చెల్లించాలంటాడు ఏసుప్రభు మరి ఎందుకు మనం మర్చిపోతాం ఆ మాట కాదా అది తేలికగా తీసుకోదామా అది కదా సరే ఏడో అధ్యాయం మూడో వచనంలో అతడంట తండ్రి లేని తల్లి లేనివాడును అతనికి ఎందుకు మన పదేవ భాగం తీసుకోవడము కానీ దేవునికి యాజకుడుగా ఉన్నాడంట ఆయన అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు జీవమునకు అంతమైనను లేని వాడనయ్యండి దేవిని కుమారుని పోలి ఉన్నాడట ఆయన మరి ఆయన దేవిని కుమారుని పోలిన వాడుగా ఉన్నాడు మరి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే దేవిని సొమ్ము మనము దొంగిల్లకూడదు దానికి ఒక వంతు మనం ఒకవేళ ఇచ్చేది ఇయ్యలేదంటే దానికి పది వంతులు ఖర్చు దేవుడు అది మళ్ళా మనకు తెలియదు అయ్యో విజయనందుకే ఇట్లా ఖర్చు గ్రహింపు కూడా మనలో ఉండదు ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే భ్రష్టత్వాన్ని అప్పగించేస్తాడు దేవుడు ఎంత చెప్పిన వినుడు కాబట్టి భ్రష్టత్వంలోకి నెట్టి వేస్తాడు అవును బ్రహ్మపరశు ఆత్మలోకి నెట్టి వేస్తాడు మనం ఆయన మాటలు ఆయన కట్టడలను అనుసరిస్తేనే మనము ఆయనకు ఇచ్చేటి ఇవ్వాల అందుకని ఇక్కడ అంటాడు నాలుగవ వచ్చంలో ఇతడు ఎంత గనుడో చూడండి ఈయన ఎంత గనుడోనట చూడండి అప్పుడు కేశ్వభు వారు ఆ కాలంలో కూడా ఆబ్రహామును కలుసుకున్నాడు ఈయననే ప్రధాన యాజకుడు సర్వోన్నతుడకు దేవినికి యాజకుడు అయితే ఇతడు ఎంత గరడో చూడండి అంటుడు మూల పరుషుడైన ఆబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులు అవి ఇవ్వడం వల్ల మామూలు వస్తువులు కాదు అతి శ్రేష్టమైన వస్తువులలో పదివంతిచ్చిండంట ఆయన పదివంతి ఇచ్చి ఆయన ఏ విధంగా ఉండో ఇక్కడ చెప్తున్నాడు మరియు లేవి కుమారులు యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భము నుండి పుట్టినను ధర్మశాస్త్రం చెప్పిన వారి యొద్ద అనగా ప్రజల యొద్ పదయవంతును పుచ్చుకునుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు కానీ వారిలో సంబంధించిన వంశావళి లేనివాడైనా బెలికిసేదకు అబ్రహాము నొద్ద అలతోటి అంట ఏ సంబంధం లేదంట ఈయనకు వారితో సంబంధించిన వంశావళి లేనివాడై ఉన్నాడట ఆయన బిలికి సెదక్ అనట బిలికి సెదకు అబ్రహాము రద్ద పదేవ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందువాని వాగ్దానములను పొందువాని ఆశీర్వదించను వాగ్దానము ఎవరితోటి వచ్చింది అబ్రహాము ఆయన్నే ఇస్తున్నాడు మనమందికిం ఇవాళ అందుకనే తక్కువ వాడు ఎక్కువ ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడినమాట కేవలము నిరిక్షేపమై ఉన్నది అవును మరి ఆయన ఆశీర్వదించాడు అప్పుడు ఆశీర్వదించి దేవుని విషయంలో ఆయనను గణపరిచాడు ఆయనను మహిమపరిచాడు అందుకని మరి ఇక్కడ ఎనిమిదో వచనం లేమంటుంటాయి మరియు లేవీ క్రమము చూడగా లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు వాళ్ళు ఒకడు దస్తే ఇంకొక యాజకుడు ఎక్కుతాడు ఇంకొక యాజకుడు దస్తే ఇంకొక యాజకుడు ఎక్కుతాడు కానీ పదియోవ వంతులను పుచ్చుకొనుచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుసున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు జీవించుసున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు ఈయన జీవంతో ఉన్నాడు మనం ఇవ్వాల అని అంతే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదేవ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమ భాగములను ఇచ్చను చూడండి అబ్రహాము ద్వారా దేశ భాగంలో ఇచ్చిన ఏల అనగా మిలికి సిధకు పితరుని కలుసుకున్నప్పుడు అయితే మిలికి సిదకు ఈ అబ్రహామును కలుసుకొని ఆశీర్వదించినప్పుడు అంట లేవి తన పితరుని గర్భంలో ఉండిను అప్పుడు లేవీలు లేరు ఈయనన్ని ప్రధాన యాజకుడుగా ఉన్నాడు యేసు ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలు ధర్మశాస్త్రం ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను వాళ్ళు గర్భంలో ఉన్న కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మిలికి సెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సి వచ్చిన అవసరమేముంది అని అంటుడు ఈ ఈ క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి ఎందుకంటే ఈ క్రమము ఈ యాజకుల క్రమం ఏ విధంగా ఉందంటే వీళ్ళు మనుషులు ఒకరు పోతే ఒకరు మార్చబడుతూ ఉంటారు కానీ ఈయన నిరంతరము యాజకుడు అయినాడు మెలికి సిద్ధ క్రమము చొప్పున వేరొక యాజకుడు రావడానికి వీలు లేదు అవసరం ఏముంది కానీ వాళ్ళ నిరంతరం యాజకులుగా ఎవరు ఉండరు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన కోలసుములో శ్రేష్టమైనది అతి శ్రేష్టమైనది అబ్రహాము దేవినికి అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే చూడండి ఒకటో కొరందిలో ఒకటో కొరంది పదిహేనో వృద్ధి లెక్క రాసిన పత్రిక మొదటి కొరంది పదిహేనో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా మాట్లాడుతుంది పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆ తొమ్మిదో వచ్చిన ఏమంటున్నాడంటే ఏల అనగా నేను ఆ పస్తులందరిలో అని పౌలు గారు ఏమంటున్నాడు తగ్గించుకుంటున్నాడు ఆయన దగ్గర ఆయన హృదయపూర్వకముగా హృదయాన్నే సమర్పించేశాడు దేవునికి ఎందుకంటే నేను ఆయన ఆయనను పోలిని నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకున్నారన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఆయనను ఆయన క్రీస్తును ధరించుకున్నాడు అంతే అందుకని ఏమంటున్నాడంటే ఏల అనగా నేను ఆ తక్కువ అని తగ్గించుకుంటుంది దేవిని సంగమును హింసించిన అందున అపోస్తు యోగ్యుడను కాను అంటు చూడండి ఇప్పుడు పెద్ద తప్పు చేసినా కూడా తప్పించుకోవడానికి మార్గం వెతుకుతాడు కానీ ఈయన కూడా ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తుండే అంటుండ నేను అపోస్తులందరిలో తక్కువ వాడను సంగమును హింసించిన అందున యోగుడను కానంటుడు ఆయనను నేనేమయ్యున్నాను అది దేవిని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడుతీని అనడు చూడు ఆయన హృదయాన్ని ఎంత రూడిగా రూఢిపరుచుకుంటున్నా ఎందుకంటే ఆయన ఏ విషయంలో ఆస్తి మీద అంతస్తుల మీద భూరాల మీద డబ్బు మీద దండం మీద వ్యామోహం లేని వాడై ఆయనకి ఇచ్చుటకు ఏమున్నా లేకున్నా కానీ ఆయన హృదయాన్ని స్పష్టంగా అర్పించుకొని క్రిస్తుని తయారుంచుకున్నాడు ఇక ఆయన ఇవ్వడానికి ఏం అవసరం లేదు ఆయన ఇచ్చేది ఆ రక్షణ సువార్త మాత్రమే ప్రతి పంచి పెట్టాలని ఇచ్చేయించుకున్నాడు కాబట్టి అది మాత్రమే ఆయన పంచి పెడుతున్నాడు అందుకని ఏమంటున్నాడంటే ఆయనను నేనేమయ్యున్నానో అది దేవిని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృపా నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను తక్కువ ప్రయాస పడుతుంది నేను కాను నాకు తోడయ్యున్న దేవుని కృపయే చూడండి ఎంత మంచి సాక్ష్యం ఎంత బలమైన సాక్షాలు ఈ విధంగా మనలో నడిపిస్తున్నాయి గ్రహించుకోవాలి ఎందుకంటే మనము గ్రహింపు దేవునికి ఇయకపోతే మాత్రము మరి మనము చినిగిపోయిన సంచల మనం కష్టాన్ని వేసినట్టే ఉంటుంది కాబట్టి మరి ఎప్పుడూ దేవుడు మరి ప్రేరేపిస్తేనే ఈ వాక్యాలు రాగలుగుతాయి ఎందుకంటే మన సొంత స్థలంతో చెప్పేటివి కావు ఎందుకంటే నన్ను నేను సరిచేసుకొనే నేను చెప్పగలుగుతాను ఎవరైనా ఎందుకంటే దేవుడు నేను ఆ విధంగా ఉంటేనే మాత్రం నాతో మాట్లాడతాడేమో అని నేను గ్రహించుకుంటున్నాను అది నిజమే నేను కరెక్ట్ గాని కాదు కానీ నా హృదయానికి ఆయన మాట్లాడించాడు కాబట్టి ఈ వాక్యాన్ని నేను చెప్పవలసి వస్తుంది మరి దేవునికి మహిమ కలుగును గాక అయితే నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన పంతొమ్మిదో వచనం నూట కీర్తన పంతొమ్మిదో వచనంలో ఏ విధంగా నేను భూమి మీద పరదేశినయ్యున్నాను అంటుంది అంతే కదా నేను భూమి మీద పరదేశినయ్యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము అయ్యా నాకు తేటపరచు ప్రభు అంటున్నాడు ఆయన గోజాడుతున్నాడు ప్రభువుని బట్టి నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆద్యులను నాకు మరుగు చేయకము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణమును చినించుతున్నది అంటుంది ఆయన ఆ విధంగా దేవిని వెతుకుతున్నాడు మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మనుషుడు ఆయనకు లోబడి ఉండాలని దేవుడు మాత్రము కోరుకుంటున్నాడు అయితే ఒక మాట ఏమంటున్నాడంటే యాకోబు ఏ విధంగా చెప్తున్నాడు యాకోబు ఒకటో అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతుండే ఇరవై ఆరో మనము నోటితోటి దేవిని గనపరుస్తాము కాబట్టి మనము మన నోరుతోటి దేవిని స్థుతిస్తాం కాబట్టి మన నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే సమస్తము సమకూడి జరగగలుగుతాయి అందుకనే ఏమంటున్నాడంటే యాకోబు ఒకటి ఇరవై ఆరులో నోటికి కళ్ళం పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాడనని భక్తి వ్యర్థమే అంటుడు మని భక్తి అంట వ్యర్థమే ఎందుకంటే నోటికి కళ్యము లేకుండా మాట్లాడితే తన మనసును తన స్వాధీనంలో ఉంచుకునే ఉంచుకోనని వాడు దేవిని ఏ విధంగా యథార్థంగా ఆరాధిస్తాడు కనపరుస్తాడు ఆయనకు హృదయపూర్వకంగా ఎలా ప్రార్థిస్తాడు తన మనస్సునే తన స్వాధీనంలో ఉంచుకునని వాడు తన నోరునే తన స్వాధీనంలో ఉంచుకుని వాడు మనిషిని ఎలా దీవించుతాడు లేదు కదా చెప్పితమైనమాట ఎందుకంటే ఆ విధంగా తన నోటికి కళ్యం పెట్టుకోవాలంట ప్రతి వాడు ఎవరైనా అందుకని ఎవడైనను నోటికి కల్లం పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకోవచ్చు భక్తి కొలవాడను నేనని అనుకుంటేనంట మ్యర్థమే కొన్ని యాభై సంవత్సరాలు నమ్ముకున్నా కూడా లాభమే అక్కడ అందుకని అంటుంది మనము ఎట్లుండాలంట మనము స్వాధీనం అందించుకోవాలంట మనం మా నాలుక వచనంలో ఏమంటుండే తండ్రి అయిన దేవిని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా అని ఇక్కడ చెప్తుండడు యాక ఏమంటున్నాడంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కు పిల్లలను చూడండి దిక్కు లేదు దిశ లేదు అనాథలు తల్లిదండ్రులు లేరు ఈ విధంగా రోళ్ళపాలయ్య ఉండి వాళ్ళకు లేక అలాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనసు కరగదు చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు అది క్రీస్తు పిల్లలే మళ్ళా ఎన్నోసార్లు కళ్ళతో చూసి కూడా అవి వాతపేయబడ్డ మనస్సాక్షి గలవారు వాళ్ళు వాళ్ళు వాతపేయబడ్డ మనస్సాక్షి వాళ్ళు ఒకవేళ ఏసుప్రభు వచ్చి ఆ యొక్క కుండ మీదల మీరు రండ్రి అంటే కూడా ఆ పోయే వాళ్ళను కూడా అడ్డగించే ఈ యొక్క మనస్సాక్షి దేవుడు రమ్మంటాడు రండి నాయన మీరు అందరిని ఆదంటే వీళ్ళొద్దు వీళ్ళొద్దు నిన్ను మేమే బాగా ఆరాధించిన అని సంకలు కొట్టుకొని అడ్డపడే వ్యక్తులు ఉన్నారు చాలా మంది గయించుకోవాలా ఎందుకంటే వారు చెయ్యరు యువతల చేస్తే ఓడ్చుకోరు అందుకనే మనము నిజమైన భక్తి ఇక్కడ చెప్తుండం మరి యాకో తండ్రి అయిన ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు యుహలోక మాలిన్యము తన కంటకుండా తను తన్ను కాపాడుకునుటయనే అంటున్నాడు మరి ఇందులో మనం ఏం చేస్తున్నాం దిక్కులేని పిల్లలను విధవరాలను అనాథలను కుంటివారిని గుడ్డివారిని అనేకులను మన కళ్ళము కూడా దేవుడు ఎందుకంటే మనకు బుద్ధి కలగడానికి చూద్దాం వీళ్ళ ఈ ఎంత గను ఎంత గలము దేవుడు మనం ముందు పెట్టిండి అది గ్రహిస్తున్నారు ఎవరన్నా లేదు అసలేదు మనం మంచిగుండి మనం దిండి ఆగి ఉంటే జాలు అనే విధానంలోనే ప్రతి ఒక్కడు జీవిస్తున్నాడు కానీ ఎప్పుడో యక్షణము మన కళ్ళ మనం చూస్తున్నా కానీ చాలా మంది గతించిపోతున్నారు కానీ అది పరలోక రాజ్యానికి మార్గం సరైన దాన్ని కూడా గ్రహించుకోవట్లేదు కానీ దేవుడు గుడివాడు కాదు కండి మన కళ్ళే కాదు దేవుడు సమస్తమును చూడగలడు కానీ దేవునికి చుటల్లో ఏ మాత్రం వెనకపోయినా కానీ చాలా మనమే పరిణామాలు అనుభవించవలసి వస్తుంది కాబట్టి మన దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు ఒకటో వ్యవహారం రెండు పదిహేనులో ఈ లోకమునైనాను లోకంలో ఉన్నవాటినైన ప్రేమింపకుడి ఈ లోకమునంట ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడు ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు ఎందుకంటే అన్ని వ్యసనాలకు వాడి బానిస ఎవరైనా సరే లోకమును ప్రేమించేవాడు ఎట్లుంటాడంట ఈ లోకములోనై లోకములో లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి అంటుడు ఎవడైనాను ఒకవేళ అన్నట్టు ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ ఉండదంట లోకంలో ఏమున్నది లోకములు ఉన్నదంతయు అనగా నేత్రాశయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు అవి అవి లోక సంబంధమైనవి అంటుడు ఈ లోకము దాని ఆశయం గతించుపోవచ్చున్నది అంటుడు ఎన్ని రోజులు ఉండదు భూమి భూమి మీద నివాసులు చాలా తక్కువ కాలమే ఆయుష్కాలము చాలా తక్కువ అందుకనే లోకములు దాని ఆశయం గతించుకోవచ్చున్నవి దేవిని చిత్తమును జరిగించేవాడే నిరంతరము నిలుసును ఇక్కడ జరిగించేవారు ఆయన చిత్తమును జరిగించేవారు ఆయనకి ఇస్తున్నారు విధవరాలను పరిమర్శిస్తున్నారు దిక్కులేని పిల్లలు ఆహారం పెడుతున్నారు అనాథలకు ఆదరిస్తున్నారు మరి మనం ఏ విధంగా మరి ఆయన చిత్తం నెరవేరుస్తున్నామో గ్రహించుకొని మనము మరి ముందుకు క్రీస్తు రక్తమును కడగబడి ఆయన సారూప్యంలో మార్చబడిన చెప్పుకోవడమే కానీ ఆయన మనసు కలిగి ఇలాంటి పనులు మనం చేస్తున్నామని ఎందుకు గ్రహించుకోకూడదు అందుకని అంటుండి ఇక్కడ పదిగేడ వచనంలో లోకమును దాని ఆశయ గతించుకోవచ్చున్నవి కానీ దేవిని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తున్నా ఎప్పుడు నిరంతరము యాజకుడుగా మిలికి సిద్ధ క్రమంలో ఉన్నవాడు ఆయన క్రమంలోనే ఉంటే నీవు పరొక రాజ్యానికి వారసులుగా అంగీకరింపబడతావు నేనైనా నువ్వు అయినా ఇంకొవరైనా కూడా అందుకనే లోకము దాని ఆశయో కతించపోవచ్చు నువ్వు కానీ దేవిని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా అని ఇది లాస్ట్ ఇది లాస్ట్ సమయం జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చి వచ్చునని వింటిది కదా ఇప్పుడు నువ్వు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా దీని చేత తెలుసుకొని చున్నాము అందుకంటే మనము గ్రహించుకోవాలా తెలుసుకోవాలా ఆయన చిత్తాన్ని ఎరిగి మనము ఆయనను మాత్రమే మనము కొనియాడేవారిగా ఉండాలా ఆదరించాలా దిక్కు వారిని గుడ్డి వారిని కుంటి వారిని మనము తోసినంత మాత్రమే ఎల్లకాలము సాధమని కాదు ఒకరోజు ఒకరు ఒకరోజు ఇంకొకరు కొన్ని రోజుల తర్వాత ఇంకొకరు అందులో ఎంతో మంది మరి వారికి ఆహారం పెట్టేవారిగా ఉండాల సమకూర్చి అందరూ అప్పుడు అపుసులు మరి పౌలు గారు కూడా సంఘాలతో డబ్బులు సమకూర్చి ధనాన్ని సమకూర్చి అనేక పేదవారికి ఆ ఇరుషులేమున కూడా డబ్బులు పంపించేవారు ఇప్పుడు అప్పుడు సమృద్ధి లేని సమయము ఇప్పుడు ఎన్ని ఉన్నా లేని సమయం ఎన్ని ఉన్నా కూడా లేని సమయం సమయమే దేవునికి అయినప్పుడు మనము దశము ఇచ్చే విధానంలో ఉన్నామో లేమో గ్రహించుకోవాలా ఎందుకనే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు గ్రహించుకోవాలా చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చిందని వింటిరి వింటిది కదా ఇప్పుడును అనేకలైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొని చున్నాము జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు వారు మనలో నుండి బయలు వెళ్లి కానీ వారు మన సంబంధులు కారు చూసినావా మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఆయన క్రీస్తు కలిగిన మనసు కలిగి అనేకులకు సహాయం చేసేవారు అనేకులను ఆదరించేవారు అయితే వాళ్ళు ఎవరంట వారు మన సంబంధులు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచిందురు కానీ అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు ఎక్కడ వెళ్ళారు అది దేవునికి వ్యతిరేకమైన కార్యముగా మనం గ్రహిస్తాం అందుకనే మనము దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఇచ్చే వారిగా ఉండాలని దేవుడు మరి కొలసీలకు రాసిన పత్రికలో ఈ విధంగా మాట్లాడుతూ నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎట్లుండాల మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవిని కుడిపారసమున కూర్చుండి ఉన్నాడు ఏం వెతకమంటున్నాయన పైనున్న ఏంటి మనం గ్రహించుకోవాల పైన వాటినే వెతకండి వెతకడి అక్కడ క్రీస్తు దేవిని కుడి కూర్చొని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచుకున్న కుడి అంటుంది ఎల అనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవిని అందు దాసబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుగురు చూడండి కావున భూమి మీద నున్న మీ అవయవములను చూడండి ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతుంది కావున భూమి మీద మీ అవయవములను అనగా జానత్వమును అపవిత్రతను కామాతురతను దురాశ విగ్రహార ధనాపేక్షను చంపివేయుడి లాస్ట్ ఈ విధంగా అంటుడు ధనాపేక్షను చంపివేయుడి ఏమేమున్నాయంట దీని మీద మనకు జానత్వము అపవిత్రత కామాతులత దురాశను విగ్రహారాధ అయిన ధనాపేక్ష అంటే ధనాపేక్ష విగ్రహారాధనకు సూచన అని ఇక్కడ మరి బయలుపరచబడుతున్నది ధనాపేక్షనట విగ్రహారాధ అయిన ధనాపేక్షను మనము దేవునికి ఉల్టా ఆయన చెప్పిన మాటలకు ఎవరైనా ఉల్టా ఇది చేయొద్దు నాయనంటే అది చేస్తారు అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు కాబట్టి ఈ విధమైన ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో అన్ని వ్యతిరేకలు తల్లి పిల్లకు పిల్ల తల్లికి అన్న తమ్ము అక్క చెల్లికి తల్లి బిడ్డకు అది తగ్గింపు లేని జీవితాలు కనికరము లేని జీవితాలు నీలో క్రీస్తు కలిగిన మనసు ఉంటే ఒక మాట అంటే నువ్వు పడతావు అయ్యో నేను ఈ మాట అన్నా కదా మా అన్న వాడు కానీ పశ్చాత్తాపం కలిగేటట్టు ఉండవు వాడు ఒకటంటే నువ్వు పదంటే మరి అక్కడ సమాధానం ఉండదు సమాధానము సమాధానానికి కర్తగానే దేవుడు అల్లరికి కర్తగాడు కాబట్టి మనము ధనాపేక్షను చంపేవారిగా ఉండాల యుగ్రహారాధన అనే ఈ ధనాపేక్షను చంపివేయడి అని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవి నామంలో మనము ఇచ్చేవారిగా ఉండాల ఇచ్చేవారిగా ఉండి ఆయన నామాన్ని గనపరిచే వారిగా ఉండాల అందుకనే దావేదు దాని విషయంలోనే అంటు అయాహోవా సన్నిధి కూర్చుండి ఇలాగా మనవి చేశాను నా ప్రభువా అహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చరించటకు నేను ఎంతటి వాడను ప్రభు అంటు నా కుటుంబము ఏ పాటిది అంటున్నాను ఎంత తగ్గింపు జీవితము మనుషుల్లో ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు మరి ఇక్కడ దునిృతాంత గ్రంథంలో ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇత్తు సామర్థ్యము మా కొండటకు నేను ఎంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రపు వాడతారు సమస్తము నీ కలిగను కదా నీ సాంప్రద్యములు కొంత మేము మీకు ఇచ్చి ఉన్నాము మరి మనం మనం కూడా దేవునికి ఇవ్వాల మరి ఆయనమని గనపరచాల మరి ఎందుకంటే మత వార్త ఒకటి చెప్పి నేను ముగిస్తాను మతైసు వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ముప్పై చూడండి మత్త ఇరవై ఐదు ముప్పై నాలుగులో ముప్పై ఐదు ముప్పై ఐదులో ఏమంటున్నారంటే నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి దప్పు నాకు దాహమిచ్చి తిరిగి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటురి దిగంబరిని ఉంటిని నాకు బటలిచ్చితి రోగిన ఉంటిని నన్ను చూడవచ్చి తిరి చిరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చి తిరినీ చెప్పాను చూడండి అందుకు నీతిమంతులు అనేవారట చూడు నీతిమంతులట ఈ విధంగా మరి ప్రభువు నీతిమంతుల గురించి సాక్ష్యమిస్తున్నాడు అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండట చూచితిమి చూచి నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ఎప్పుడు పరదేశీ వై ఉండుట చూచి నేను చేర్చుకుంటేమి జిగంబరి వై ఉండుట చూచి బట్టలిచ్చితి అయ్యా ఎప్పుడు రోగి వై ఉండు అయిననో చిరసాలలో ఉండుటి అయిననో చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగినట అయా చేసిందైతే మేము ఎప్పుడైతే చేయలేదు మరి మేము మర్చిపోయినాం కానీ నీకు ఎప్పుడు ఇచ్చిన మేము ఎవరికి చేయలేదు కదా అన్నప్పుడు ఏసు ప్రభు చక్కటి మాట ఆయన మాట్లాడుతూ అందుకు రాజు మిక్కిలి అల్పులైనా నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి తిరిగ నాకు చేసి తిరి అని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారు దానం చూడండి యశ్ ప్రభు వారు ఈ విధమైన మరి ఇస్తూ ఉన్నాడు ఒక్క అల్పుడైన ఒక సహోదరునికి చేస్తేనట మరి ఆయనకు చేసినట్టేనట అందుకనే మనము ఒకరికి మీరు మంచి ఉన్న వారికి మనం పెట్టొద్దులే కానీ ఎందుకంటే దిక్కులు వారికి అనాథ పిల్లలకు ఇలాంటి వారికి మనము సహాయం చేసేవారిగా ఉండాల మన మనసు తెరిచి హృదయపూర్వకంగా దేవిని కనపరచాల ఆ దేవునికి వేసే కానుకనే మనము అనాథలకు దిక్కు వారికి కళ్ళు గుడ్డి వారికి కుంటి వారికి సహాయం చేసేవారిగా ఉండాలని దేవుని పేరేట మనం చేసినాం అది ఒకటే మనకు ఇక్కడ దేవిని సాక్ష్యం ఏ విధంగా ఉంది ఒక్క అల్పుడైనా ఒక్క సహోదరునికి చేస్తే నాకు చేసినట్టే అని దేవుడు అన్నాడు మరి మనం ఎందుకు చేసి ఆ పేరు పొందుకోకూడదు ఇదైతే ఈ మూట కట్టుకొని అయితే మనం పరలో కరాజ్యానికి తీసుకుపోలేం విడిచిపెట్టవలసిందే ఒక మన కడుపులో ఉట్లానికో మనం మనకి వెనుక ఉన్నో వదిలేసి వెళ్ళడమే కానీ అంత ప్రయాసపడే అందుకని అంటాడు దేవుడు ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణం పడగొట్టుకునే వానికి ప్రయోజనం ఉన్నది అని ప్రయాసం దానికి ఫలితమేమి ఉంది లేదు ఒక మంచి పేరు అంటాడు మంచి పేరు క్రీస్తులో అది క్రీస్తుకు కలిగిన మంచి మనసులో పేరు ఆయనను ఘనపరిచి అనేకులను ఆదరించే వారిగా మనం కొంతమందినైనా కొంతమందికైనా సహాయం చేసేవారిగా ఉండాల మన బుక్కెడలో కొంచెము వాళ్ళకు పెట్టేవారిగా ఉండాలని నేర్చుకోవాలి మరి ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలని దేవిని పేరిట మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను అనేకులకు మనం సువార్త ప్రకటించాల ఆయనను పరిచయం చేయాల ఎందుకంటే ఆయన నీతికి రాజు సమాధానానికి రాజు కాబట్టి ఆయనను మనం ప్రకటించాలని దేవిని పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ వాక్యమును మరి ముగిస్తున్నాను దేవుడు వాక్యమును దీవించను ప్రార్థిద్దాం పరిశుద్ధిమైన తండ్రి ప్రభు మీ పరిశుద్ధగణమైన ఉన్నతమైన శ్రేష్టమైన బహున్నతమైన నామానికి కృతజ్ఞతలు ప్రభువ స్థుతులు చెల్లిస్తుంట రక్షకుడ రాజా కాపరి విమర్శకుడ వాక్యందరం మాట్లాడిన దేవా ప్రభు మా అంత పొరపాట్ల నేరాలు దోషాలు అంటే మన్నించండి ప్రభు అయా మేము నోటికి కళ్యం పెట్టుకోవాలి ప్రభు ఆయన పంచాది పెట్టుకోవడాలు లొల్లులు పెట్టుకోవాలి కాదు ప్రభు కానీ మా నోరును అదుపులో ఉంచుకొని ఆయన సమస్తము నీ మహిమ కొరేకే చేసి దాన్ని మేము పొందుకోవాలి ఆ విలువ ఆ యొక్క ప్రత్యక్షతలు మేము కళ్లరా చూడాల ప్రభు ఎందుకంటే మేము మా నోరును అదుపులో ఉంచుకొని మా హృదయాన్ని అదుపులో ఉంచుకుంటే నేను చూడగలం ప్రభు అటు దానితో మాకు అనుగ్రహించండి అనేకులకునైనా మాకు ఉన్న దాంట్లో కొంతలోనైనా ప్రభు అది నీ మనసు కలిగి అనేకులకు మేము ఆయా సహాయం చేసే కృపణ అనుగ్రహించండి మండలాంటి మా హృదయాలను కరిగించండి ప్రభు ఏది శాశ్వతము కాదంటున్నావు ప్రభు అవునైనా తండి అందుకనే మరి ఒకడు లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణం బొడగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం లేదు అంటున్నావు అవును మాకు ప్రయోజనం నువ్వే మా రక్షకుడు నువ్వే మామూలను సమస్తానికి ఆయన మామూలను ఏర్పరచుకున్నదేవా కృతజ్ఞతలు చెల్లిస్తుంది మా జీవితాలను సరిచేయండి మీకు వ్యతిరేకమైన పాపం మాలో ఉంటే తీసివేయండి చూయించండి ప్రభావ ఆస్కారం తీసివేసి ఆయన మా హృదయాలను శుద్ధీకరించి నామానికి మైమతి చెబుడెలుగా వాడుకోమని యేసు క్రీస్తునంలో ప్రార్థిస్తున్నంతండి ఆమెన్ అందరికీ వదనాలు ప్రైజ్ యేసు ప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక ఆమెన్ తెలు సిస్టర్